ఎందుకు కనపడి కనపడకుండా ఆ వెనపడి వినపడకుండా తెలిసి తెలియకుండా ప్రతి గర్భగుడిలోను అంతే ప్రధానమైన క్షేత్రాలలో ప్రతి గర్భగుడిలోనూ అంతే ఎందుకు అలాగా అది ప్రతీకాత్మక దర్శనం ఇక దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే గాఢ సుషుప్తి కలుగుతుంది ఆ గాఢ సుశుప్త్యావస్థలో ఈశ్వర దర్శనం ఎట్లా కలుగుతుందో దర్శించినటువంటి వాడు ఏం చేశాడంటే ఆ గర్భగుడిలో అలా ఏర్పాటు చేశాడు ఇక్కడ ఎలా చూశాడో అక్కడ అలా చూడాలన్నమాట ఇది బోధించడం అంటే ఇప్పుడు మాటలతో చెప్పారా ఏం మాటలు చెప్పలే మంత్రాలు చెప్పారా ఏమీ చెప్పలే పోనీ ఏమన్నా చతుర్వేదాలు వెల్లి అది లేదు సూటిగా చెప్పేశారు ఊరే నీ జీవితంలో నువ్వు ఎప్పటికైనా వాటి సాధించాలి ఏమిటది ఇక్కడ దర్శనం ఎట్లా చూసావో అక్కడ అలా చూడాలి ఎక్కడండి ఆ అంటే నీ గా గాఢ నిద్రావస్థలో నీ హృదయ కుహరంలోకి నువ్వు చేరిపోతున్నావు అప్పుడు నువ్వు ఎక్కడన్నావరా అంటే నీ హృదయ స్థానంలో ఉంటావు నీ స్థానం అది ఇప్పుడు నీకు ఈశ్వర దర్శనం ఎప్పుడు అవ్వాలి ఏదో నానా కష్టాలు పడి ఇరవై నాలుగు గంటలకు జీవిలో మొర బొబ్బి కట్టించుకునే లేకపోతే పదహారు మంది రికమెండేషన్ తోట వెళ్ళి చూసేసి పది పది సెకండ్ల పాటు చూసొచ్చిన దర్శనం నీకెప్పుడు ఉపయోగపడాలి గాఢ నిద్రావస్థలో గాఢ సుషుప్తి అవస్థలో ఈశ్వర దర్శనం తెలగాలి అది ఆ సాపేక్షం అక్కడ ఎలా కనబడుతుందో ఇక్కడ అలా పెట్టేశారు అన్నమాట ఎంత దూరం ఆలోచించారు చూడండి ఎందువల్ల అంటే ఉరే నీ గాఢ నిద్రావస్థలో నిన్ను రక్షిస్తున్న వాడెవడో వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎవడండి అంటే నీ గాఢ నిద్రావస్థలో నేను రక్షిస్తున్న వాడెవడో వాడు ఈశ్వరు నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టక తల్లి గర్భంలో నిన్ను రక్షించిన వాడెవడో వాడు ఈశ్వరు నాకు ఇంకా బాబు ఈ శరీరం నేను భరించలేకుండా ఉన్నాను నేను వదిలేస్తాను రా బాబోయ్ అంటే సరేలేరా బాబు అని దయతో ఆ మరణాన్ని అనుగ్రహించేవాడు ఈశ్వరుడు నీ జననంలో ఈశ్వరుడే ఉన్నాడు నీ రోజు నిద్రబోయే గాఢ నిద్రావస్థలోని ఈశ్వరుడే ఉన్నాడు నువ్వు మళ్ళా రోజు ఆ గాఢ నిద్రావస్థలో మేల్కోవాలంటే ఆ ఈశ్వర మేల్కొంటావు లేకపోతే ఇంతే సంగతిలే చదువుకోవడమే లేస్తే ఉన్నాడు లేకపోతే పోయాడు అంతే తేడా ఇంతకుమించి ఏమీ లేదు జీవితంలో ఇంత చిన్న విషయం కోసమని చేతులు జాడించి కాళ్ళు జాడించి ముక్కు ఎగబీల్చి నానా కష్టాలు పెట్టి నానా కష్టాలు పడి మానవ జీవితంలో చూస్తే ఇవే ఉంటాయి అవసరమా ఇంత అని ప్రశ్నేసుకోమంటున్నాడు అవసరమా అంత పెద్ద ప్రమాదమే వచ్చింది నువ్వు దేహాంతర ప్రునర్జన్మ పొందడం కంటే ప్రమాదం ఏది లేదు నీకు ఈశ్వరుడు కాదు కర్మచక్రంలో అత్యంత ప్రధానమైన సమస్య ఇదే అందుకని చాలా జాగ్రత్తగా నీవు నీ ఆనందమయ కోశానికి అవతల ఉన్నటువంటి ఈశ్వరు సాక్షాత్కారాన్ని పొందు ఆత్మసాక్షాత్కారాన్ని పొందు అలాంటి ఆత్మజ్ఞానంతో నువ్వు మెలకులో వ్యవహరించు అలాంటి స్వరూపజ్ఞానంతో నువ్వు కలలో వ్యవహరించు అలాంటి స్వరూపజ్ఞానంతో గాఢ నిద్రావస్థలో సహజముగా నీవే ఈశ్వరుడుగా ఆత్మ ఆత్మస్వరూపుడుగా ఉండు ఇలా ఎప్పుడైతే అన్నింటిలో ఒకే సూత్రం మీద నువ్వు నిలకడ చెందుతావో మేలుకొంటావో ఒకే స్థితిలో ఉంటావో ఆ స్థితికి తురియమని పేరు తుర్యంలో ఎవడైతే మేలుకొన్నాడో వాడికి ఏమైందట ఇప్పుడు ఈ అవస్థాత్రయం నాటకం అని తెలిసింది అవస్థాత్రయం నటన చేస్తున్నాడు ఎప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి చేస్తున్నాడు పుట్టక ముందు నుంచి చేస్తున్నాడు ఈ నాటన కాబట్టి తన సత్స్వరూపం ఏమై ఉన్నది ఆత్మస్వరూపం అని దేహ ప్రాణ ఇంద్రియ మనో బుద్ధిగత తాదాత్మ్యతను విడనాడాలి ఆ తాదాత్మ్యతను విడనాడడం కోసమని ఇన్ని రకాలుగా ఇన్ని ఉపమానాలతో ఇన్ని సంబోధనలతో చెప్తాను చదువు ఈ భ్రాంతి ఈ విధంగా కలిసి ఉండడం అనంత దుఃఖమును అందించినది ఆవేదనను ముందుంచినది ఆధార వస్తువును మరుగుపరిచినది అంతే వాస్తవానికి దానికి ఏ వర్ణం లేదు ఏ నటన లేదు ఏ క్రియ లేదు ఏ వికారం లేదు ఏ వినాశత్వం లేదు కానీ అన్ని దానికి ఉన్నట్టుగా భ్రాంతి కలిగింది దీంట్లోంచి గనక నువ్వు సద్వస్తు జ్ఞానాన్ని గనక పొందినట్లయితే నువ్వు దీనిని పట్టుకోగలుగుతావు అలా ఉండగలుగుతావు అధిష్టానమైన ఆధార వస్తువు మరుగుపడుటకు కల కారణములను పరిశీలించినచో సత్యము తెలియగలుగు అంటే ఎలా నేను దారి తెప్పిపోయానో గనక నువ్వు తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా మరలా దారిలో పడే అవకాశం ఉంది ఉదాహరణ చెప్తా ఇప్పుడు మీకు ఏడు గొంతుల సందు అని బందర్లో ఒకటి ఉంటుంది అక్కడ గ్యారంటీగా దారి తెవ్విపోతారు అన్నమాట మానవులంతా మానవులందరూ ఏం చేయాలండి